హరి ఓ శ్రీగురుభ్యో నమ బ్రహ్మానందరమసుఖదం కలం జ్ఞానమోర్తి గగనసదృశం సమస్యాలక్ష్యం ఏకం నిత్యం విమలమజలం సర్వీ సాక్షిభూతం భావాతీతరం సద్గురు తం నమామి నమో ృ్యో వంశిభ్యో మహాభ్యో నమో గరుప్యోపప్లవర ప్రజ్ఞా బ్రహ్మస్ అహంపదాహి సివసరకరమ అస్మాద్యపయ వందేరు పరం పరా స్వగురో నిజగరు పరమగురు పరమేష్ిగొరు సద్గురు పరబ్రహ్మణే రి జి ఓ శ్రీ గురువ్యో నమీ ని గల్లుదకము లోపల తనకై తా ఉనకు తానేవిధం బున పరి పూర్ణము లోపల తనకై తా వచ్చి ఎరుక తానీ తాదను అచలం గుణనీ తా నిరిగినను నిరిగి నను తనలేమి నిజమాని తనకే తోచును తోచి తన కల్మీ మృషగా భావనజేసి నిలువక తానై తాదను అచలం బున్నదనీ తా నిరి ఉదకము లోపల తనకై తావచ్చి తనకు తానేగు విధంబున పరిపూర్ణము లోపల తనకై తావచ్చి ఎరుక తానై తాచనుచు అచలం ఉన్నదని తానెరిగినను తన లేమి నిజమాని తనకే తోచు తోచి తన కలిమి భావన చేసి నిలువక తానై తాచనును అచలం ఉన్నదని తాను ఎదిగినను ఇది పదవి పదవిభజన భూమి మీద వాటర్ సైకిల్ అందరికి తెలిసిందే ఇది ఒక ప్రత్యక్ష ప్రమాణం నీటి చక్రం అంట అంటే భూమి మీద సముద్రము నీరు ఉంది ఈ సముద్రపు ఉప్పు నీరు చేత ఆవిరై నీటి ఆవిరిగా మారి ఆ నీటి ఆవిరి మేఘములుగా మారి మేఘములలో ఉన్నటువంటి నీటి ఆవి మరల చల్లబడి వర్షించి ఆ వర్షపు నీరు మరల వాగులై వంకలై కాలువలై నదులై మరల పునః అంబోధికి సముద్రానికి ఈ మధ్యలో అప్పుడప్పుడు రాళ్ళు పడతాయి నీటి రాళ్ళు పడతాయి వడగళ్ళు నీటి రాళ్ళు ఎక్కడన్నా ఉంటాయా నీళ్ళు ఎక్కడ నీళ్ళరాళ్ళు ఎక్కడ ఉంటాయండి అంటే నీళ్ళ రాళ్ళు ఉన్నాయా అంటే ప్రపంచంలో ఎవరైనా అడిగితే ఉంటారంటే నీరు ద్రవీభవించి నీటి రాళ్ళు ఉండవు ఎక్కడా కూడా అంటారు కానీ మనం చూస్తే ఒక్కొక్క సందర్భంలో ఎప్పుడు కాదు ఒక్కొక్క సందర్భంలో అంటే ఒకేసారి అత్యంత చల్లదనం ఏర్పడినప్పుడు వర్షంగా పడవలసిన బిందువులు మేఘంలోనే మేఘం నుంచి జారిపడే లోపలే ఘనీభవించేస్తాయి ఘనీభవించి రాళ్ల వర్షముడు నీటి రాళ్ల వర్షముడు కొన్ని మధ్యలోనే కరిగిపోతాయి కొన్ని నేల మీద పడ్డానికి కలుగుతాయి ఒక్కొక్కప్పుడు బాగా పెద్ద పెద్ద రాళ్ళు కూడా పడతాయి ఒక్కొక్కటి ఎక్కువ వర్షం కూడా పడుతుంది ఏదైనా ఎక్కువ మొత్తంలో వర్షం పడేటప్పుడు అతి తొందరగా ఘనీభవించినప్పుడు అంటే పీడనము ఉష్ణము వాయువు మీరు ఇవన్నీ ఒకేసారి కలిసి పనిచేయాలి ఇన్ని ప్రకృతి శక్తులు ఒకేసారి కలిసి పనిచేసినప్పుడు మాత్రమే ఆ వడగళ్ళగానే ఉంటాయి మనం ప్రతి సంవత్సరం వర్షాలు చూడవచ్చు కానీ ఈ వడగళ్ళ వాహన ప్రత్యేకంగా వడగళ్ళ వాననే చూడాలంటే మాత్రం సాధ్యం కాదు ఎప్పుడో వదలతా మంచు పర్వతాల మీద ఏకంగా మంచే పడుతుంది మంచు రాళ్ళు పడతాయి వర్షం పడేటప్పుడు ఘనీభవించి మంచుగా అలాగే ధ్రువ ప్రాంతాలు అలాగే మంచు ప్రదేశాలు మంచు దేశాలు చాలా ఉన్నాయి అక్కడంతా వర్షం అంటే వర్షం మంచు పుడుతుంది మంచు రాళ్ళు పడతాయి అనమాట తెల్లారు లేచేటప్పటికి రెండు అడుగులు మూడు అడుగులు మంచు వేరుకుపోతుంది ఆ మూడు నాలుగు వెళ్ళి ఎవడో బయటకు రాడు వీళ్లలోనే మరి ఇప్పుడు ఆ ఆకాశంలో ఈ మంచురాళ్ళు ఎవరు తయారు చేశారు కర్త ఎవరు అంటే కర్త లేడు తనకు తానే వచ్చినాయారు మరి ఎట్లా పోతాయి మళ్ళీ నేల మీద పడ్డాక ఆ ఉష్ణంలో ఆ పీడనంలో ఆ వాయువులో ఆ పంచభూతాత్మకమైన శక్తులలో మార్పులు వచ్చినప్పుడు మళ్ళీ నీరుగా మారి ద్రవిభవించేస్తుంది మరలా దవి భవించి మరలా అక్కడికి సముద్రానికి ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడికే చేస్తుంది సరే ఈ మొత్తం ఈ నీటి చక్రం ఏదైతే ఉందో ఈ నీటి చక్రం మరి జీవావరణానికి చాలా ముఖ్యం ఇంతకీ దీని విషయం ఎందుకు చెప్తున్నామంటే ఇదంతా జీవావరణము అనేది భూమి మీద ఉంది ఈ జీవావరణానికి ప్లాస్మా అని సముద్రం అంతా పెద్ద ప్లాస్మా నదులన్నీ పెద్ద ప్లాస్మా నీరంటేనే అసలు ప్లాస్మా అందులోనే జీవధర్మం ఉందన్నమాట నీరే ప్రాణాధారం అంటాం అందుక సో దాని పేరు ప్లాస్మా అంటే మన శరీరంలో రక్తంలో ప్రధానమైనటువంటి ఆ ద్రవీభవి రక్తం ద్రవీభవించి ఉండడానికి కారణం ప్లాస్మా ఈ ప్లాస్మా అన్ని జీవులలో ఉంటుందన్నమాట అన్ని కణాలలో ఉంటుంది అన్ని అన్ని జీవ పదార్థాల్లో ఉంటుంది ఆర్ఎన్ఏ డిఎన్ఏ అన్నీ కూడా ఈ ప్లాస్మాలోనే ఉంటుంది पिणा लाला जीव परणा एक ऐककण जीवी अभी व्यक्तना यो पेम व्यक्त सर तूतात्मक प्रकृति विद्युदयस्का शक्ति प्रभाव चेत भूगर्भ भूमध तिगत उ्रवीभवन स्थित राग्म वीट प्रभाव चेत ఈ రెండు ఆకర్షణ వికర్షణ బలాల చేత భూమి చుట్టూత ఒక విద్యుత్ దయస్కాంత క్షేత్రం ప్రత్యేకంగా అయనైజ్డ్ అయనైజేషన్ అయ అనేటటువంటి ప్రక్రియ జరిగి అలాంటి వాతావరణం అప్పుడే ట్రోపోస్పియరు మెసోస్పియరు అయినోస్పియరు ఇట్లాగా రకరకాల వాతావరణ పొరలు వాటి అవన్నీ ఏర్పడడం వల్ల ఆక్సిజన్ ఏర్పడింది అవన్నీ ఏర్పడడం వల్ల హైడ్రోజన్ ఆక్సిజన్ సంయోగం అలా అలా ద్రవీభవించడం అలా నీరు ఏర్పడడం అలా మంచు కొంతకాలం మంచు యుగాల్లో భూమి ఉండటం అలా మంచుతో కప్పబడిపోయిన దాంట్లో మరలా జీవధర్మం ఉత్పన్నం అవడం ఇలా ఈ చక్రం తిరిగింది అంటే నీటి చక్రం లేకపోతే జీవచక్రం లేదు అందుకని ఇప్పుడు మన వాళ్ళు గ్రహాంతర యానం చేసేవాళ్ళందరూ ఆయా గ్రహాల మీద నీరుందా లేదా అని వెతుకుతున్నారు ఎందుకని అంటే నీరుంటే జీవజాలం ఉండే అవకాశం కాబట్టి ఈ ఇదంతా ఎలా ఏర్పడింది అని ప్రశ్న వేశాను అంటే దీనికి కర్త ఎవరు ఈ కార్యమునకు కారణం ఎవరు కార్యము కారణము కర కార్యము కారణము కారణము కర్త ఇవి విచారించడమే వీటిని విచారణ చేసి ఉన్న సత్యాన్ని తెలుసుకోవడమే జ్ఞానమంటే అందుకని భగవద్గీత కూడా ఏం చెప్తుందంటే అతి రహస్యమైనటువంటి కార్యం కరణము కారణం కర్త ఈ నాలుగింటిని చక్కగా విచారణ చేసి నిర్ణయాత్మకంగా తెలుసుకున్నట్లయితే నీకు వివేకం కలుగుతుంది కాబట్టి విజ్ఞాన శాస్త్రం కూడా ఏం చెప్పిందంటే ప్రశ్నించమని పరిశీలించమని అన్వయం చేయమంది వ్యతిరేకతలను చూడమంది రెండు పక్షాలలో వాదోపవాదాలను వినమంది విచారణ చేయమని నిర్ధారణ చేయమని సప్రమాణాత్మకమై చేయమని వేదాంతం కూడా అలాగే చెప్పింది కాబట్టి కొన్నేమో ఇన్ జనరల్ అంటే సార్వజనీయంగా చెప్పినాయి కొన్ని ఒక్కొక్క అంశాన్ని మాత్రమే స్వీకరించి స్పెసిఫిక్గా చెప్పినాయి అంటే స్పష్టంగా సూచనగా చెప్పినవి కొన్ని అయితే స్పష్టంగా క్రియాశీలంగా చెప్పినవి కొన్ని ఇట్లా ఆ ఉపదేశాలలో చాలా రకాలైనటువంటి స్థాయి భేదములు స్థితి భేదములు ఉన్నాయి అయితే ప్రమాణాత్మకమైనటువంటి నిరూపణ చేసేటప్పుడు ఆ విచారణ చేసినటువంటి మహర్షుల యొక్క విజ్ఞాన బలం ఆనాటి కాలం ఆనాటి సంస్కృతి ఆనాటి వేదశాఖలు ఆనాటి విశ్వవిద్యాలయాలు ఆనాటి ఆదరణ విజ్ఞానానికి ఇవ్వబడిన ఆదరణ వీటన్నిటికొక్క ప్రభావం వాటిలో ఉంటుంది కాబట్టి అన్నీ ఒకే రీతిగా ఒకే భాషలో ఒకే సంస్కృతిలో ఒకే వ వరవడిలో ఉన్నట్టు కనపడవు నూట ఎనిమిది ఉపనిషత్తులు కూడా అవి అలాగే బ్రహ్మసూత్ర వ్యాఖ్యానాలు కూడా ఆయా సందర్భోచితంగా ఆయా రాసిన వాళ్ళ యొక్క ప్రభావాన్ని బట్టి కూడా ఉంటుంది నిజానికి అనుభవజ్ఞులైనటువంటి జీవన్ముక్తులు కానీ బ్రహ్మనిష్ఠులు కానీ చెప్పినటువంటి వ్యాఖ్యలు సామాన్యాధికరణంగా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి మాత్రమే ఇవ్వబడి సత్యదర్శనం చేయించే పద్ధతిగా అసత్యాన్ని దూరం చేసే పద్ధతిగా ఉంటాయన్నమాట అట్లాగే ఇందులో కూడా ఏం చేశారంటే తనకై తా వచ్చేటటువంటి మన కళ్ళ ముందు ఉండేటటువంటి ప్రత్యక్ష ప్రమాణాలను స్వీకరించారు స్వీకరించి సూచనగా అనంత విశ్వం అనేటటువంటి ఎరుక ఎలా ఉద్భవిస్తోంది అచలమనే పరిపూర్ణంలో బయలులో అనే దానికి సూచన చేసేది అట్లా అన్నమాట మనం అందరం వినాయక చవితి రోజు ఒక అర్థ చదువుతాం ఏమిటి గౌరీదేవి ఏదో స్నాన చేయడానికి నలుగు బిండి పెట్టింది నలుగు పిండి పెట్టి ఓ బొమ్మ చేసింది ఆ బొమ్మకి ప్రాణం పోసింది దానికి గణనాథుడు అని పేరు పెట్టింది ఇలా మనం ఒక అర్థం ఇది అసలు ప్రకృతిలో సాధ్యమైన అని ఎవ్వరికైనా సందేహం ఇప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి అన్నీ వ్రత కథలు కానీ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ మార్మిక పద్ధతిగా సంజ్ఞారూప పద్ధతిగా ఆలోచింపజేసే పద్ధతిగా ప్రశ్నలు వచ్చే పద్ధతిగా పరిప్రశ్న చేయడానికి నేను ఉద్యుక్తుని చేసే పద్ధతిగానే చెప్పబడతాయి ఖండార్థాలు కూడా అట్లాగే చెప్పబడ్డాయి అవి విన్న తర్వాత నీలో కొన్ని ప్రశ్నలు రావాలి ఆత్మవిచారణ స్థితిలో ఉన్నవాళ్ళు కొన్ని ప్రశ్నలు వస్తాయి బ్రహ్మానుసంధానం చేయగలిగిన సమర్థులైన వాళ్ళకు కొన్ని ప్రశ్నలు వస్తాయి పరబ్రహ్మ నిర్ణయం ఉన్నటువంటి వాళ్ళకు కొన్ని ప్రశ్నలు వస్తాయి మరి అట్టడుగు స్థాయి మందాధికారులు జీవభావ పరిధిలో ఉన్న వాళ్ళకు వాళ్ళకు కొన్ని ప్రశ్నలు వస్తాయి ఇట్లా ఏ ఏ వాళ్ళకైనా సరే ఒకే సూచన వాక్యం వింటే వాళ్ళలో మేలుకొల్పు వస్తుందో అలా చెప్పబడేటటువంటి వాటికి సూత్రములని సూచన వాక్యములని పేరు కాబట్టి కందార్థాలన్నీ అలాగే చెప్పబడతాయి అందుకని ఏమంటున్నారు తనకైతా వచ్చి తన కూతా నీకు విధం ఈ పోలికి తీసుకున్నాను ఆధారం చూద్దామా భూమి మీద ఎక్కడ చూసినా ధృవాల మీద తప్ప మంచు గడ్డగట్టి కనబట్టల్లా హిమాలయాల మీద తప్ప మంచు గడ్డగట్టి కనబట్టల్లా కాబట్టి నీళ్ళు ఎవరైనా ఎలా ఉంటాయండి అంటే గ్లాసులో పోస్తే గ్లాస్ ఆకారంలో ఉంటాయి కొండలో పోస్తే కొండ ఆకారంలో ఉంటాయి చెంబులో పోస్తే చెంబు ఆకారంలో నీరు ద్రవించ ద్రవీభవన స్థితిలో ఉంటుంది అంటే నీరు ద్రవపదార్థం ఇది జగన్ అంతా ఒప్పుకున్న సత్యం విజ్ఞాన శాస్త్రం కూడా ఒప్పేసుకుంది నీటిలో అణువులన్నీ దూరం దూరంగా చలిస్తూ ఉంటాయి కాబట్టి అది ద్రవపదార్థం అయినా ఒక ఆవరణక లోపడితే అవి కదులుతూ ఉన్నాయి కాబట్టి అది ద్రవ పదార్థం అదే అణువుల జింక ఇంకా బాగా దూరం పెరిగితే అది వాయు పదార్థం అదే అణువుల మధ్య దూరం బాగా తగ్గిపోతే ఘన పదార్థం అలా కాదండి మిశ్రమం ఈ ఘన ద్రవ వాయు రెండు రెండు ఏవైనా కలిసి ఉండవచ్చు అప్పుడు సెమీ సెమీ ఫ్లూయిడ్ అంటాం అంటే సగం ఘనం సగం ద్రవం సగం ద్రవం సగం వాయువు సగం వాయువు సగంఘనం ఇట్లా ఇవన్నీ కలిసి కూడా ఉంటాయి ఇలా సృష్టిలో ఇలా ఏర్పడుతున్నాయి పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిలో విశ్వశక్తుల యొక్క ప్రభావం చేత ఇవన్నీ తమకు తామే ఏర్పడుతున్నాయి ఈశ్వర ఇప్పుడు వడగళ్ళ వాన పడకుండా చూడు అని కోరడం అధర్మం ఈశ్వర ఇప్పుడు వడగళ్ళ వాన పడేట్టు చెయ్యి ఇది ఆ ధర్మమే కాబట్టి ఆది దైవతానికి సంబంధించినటువంటి వాటిని వాటికి పంచ పంచభూతాత్మకమైన ప్రకృతిలో వాటి వాటి ధర్మం ప్రకారం ఆది దైవికతాపం ప్రకోపిస్తూ ఉంటుంది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అట్లాగే ఆధ్యాత్మికతాపం అట్లాగే ఆది భౌతిక తాపం కూడా కాబట్టి ఈ తాపత్రయములన్నీ కూడా అందుకనే భగవద్గీతలో ఈ తాపత్రయం విషయం ముందు చెప్పలేదు జ్ఞాన షట్కం ప్రారంభస్థితిలో చెప్తాడు అధియజ్ఞమును నేనే అధి దైవమును నేనే అధిభూతమును నేనే ఆధ్యాత్మికమును నేనే ఆ అధ్యాత్మ పరమాత్మ అధిదైవము పంచభూతాత్మకమైన ప్రకృతి అధియజ్ఞము నేనే ఆంతరిక యజ్ఞం బ్రహ్మయజ్ఞం స్వాధ్యాయ యజ్ఞం జ్ఞానయజ్ఞం అది నేనే అంటాడు అట్లాగే అది భౌతికం సర్వభూతముల యొక్క జీవరాశులన్నింటి యొక్క భౌతికం అంతా నేనే ఇప్పుడు నేను కానిది రెండవది లేదు కదా అని చెప్పడం అనమాట కాబట్టి ఏ ప్రతి కణము ఈ నేనన్న స్థితిలో స్పందిస్తుంది ఆ స్పందనకు నేననిపించి నేననిపించ ప్రతి కణము ప్రకృతి శక్తులతోనే తయారైంది ప్రకృతి శక్తులకు స్పందిస్తోంది కానీ నేనన్న చైతన్యం ఈ స్పందనలన్నింటికీ సాక్షిగా ఉన్న నేనైనా ఎరుకే కర్తగా ఉన్న నేనైనా ఎరుకే కార్యముగా ఉన్న నేనైనా ఎరుకే కారణముగా ఉన్న నేనైనా ఎరుకే కరణముగా ఉన్న నేనైనా ఎరుకే ఇవన్నీ ఎరుకే అంటే ఈ నాలుగు కాకుండా నాలుగు అవతలున్న సాక్షి కూడా ఎరుకే అందార్థాలలో నాలుగవ దేహము అనకుండా నాలువ దేహము అని అంటారు అంటే మొదటి మూడు తొలి మేనులు మూడు మరుపని నాలువది ఎరుకని పద్ధతిలో చెప్తారన్నమాట నాలువ నాలుగవ రెండు ఒకటే అది సంఖ్యా సూచకం స్థితి సూచకం అయితే ఆయా మాండలిక భేదాలు తత్సమ తద్భవ ప్రకృతి శబ్దాలు ఏ ప్రాంతంలో వాళ్ళు వచ్చి రాశారన్న దాన్ని బట్టి నా లవ అక్కడ కందార్థ దరువుకి దరువుకి సరిపడేటట్టుగా ఆ గావత్తు తీసేశారు కాబట్టి అదొక రకమైనటువంటి అన్వయం నా లవము అదొక అన్వయం నేనన్నది అనంత విశ్వ నేనైతే అందులో లవలేశం నువ్వు ఎన్ని చెప్తే అవన్నీ ఒక లవలేశం ఇట్లా మీరు ఎటైనా దాన్ని అన్వయం చేసుకోవచ్చు అనమాట ఎందుకనంటే స్థితి భేదాన్ని బట్టి అన్వయం అనమాట అందుకని సూచన వాక్యాలకి ఇదే కరెక్ట్ అండి అంటానికి వీలు కాదు కాబట్టి బ్రహ్మసూత్రాలు అన్నిటి కానీ యోగ సూత్రాలు కానీ సాంఖ్య సూత్రాలు కానీ ఇలా సూత్రాలుగా చెప్పబడిన వాటన్నింటికి ఎవరి యొక్క ఆచరణ సామర్థ్యాన్ని బట్టి వారు వారు వారి వారి వ్యాఖ్యానం చేసుకున్నారు అంటే భగవద్గీతకి ద్వైత సంబంధ వ్యాఖ్యానము ఉంది అద్వైత సంబంధ వ్యాఖ్యానము ఉంది అచల పరిపూర్ణ రాజయోగ పద్ధతిగా ఉన్న వ్యాఖ్యానము ఉంది ఇవేవీ కాదు రాజకీయపరమైన వ్యాఖ్యానం కూడా ఉంది ఇవేవీ కాదు పౌరాణిక పరమైన వ్యాఖ్యానం కూడా ఇవేవీ కాదు భక్తి సంబంధం కేవలం భక్తి మాత్రమే అనే వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి అసలు భగ భగవద్గీతకి ఇన్ వ్యాఖ్యానాలు అన్ని వ్యాఖ్యానాలు ఉపనిషత్తులకు కూడా లేవు అట్లాగే సంస్కృత పండితులందరూ కూడా సాధ్యమైనంత వరకు ప్రస్థానత్రయానికి వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తూ అలాగే ప్రకరణ గ్రంథాలకు కూడా ఆత్మబోధ తత్వబోధ వేదాంత నిండిమము ఇలాంటి అష్టావక్ర గీత వివేక చూడమణి ఇలాంటి ప్రకరణ గ్రంథాలు చాలా ఉన్నాయి ఆదిశంకర్ల చేత ప్రవచించబడినటువంటి ఇవే కాక రామానుజాచార్యుల చేత మధువాచార్యుల చేత ఇలా చాలామంది ఆచార్యులు ఉన్నారు అలాగే నాయనార్ల సాంప్రదాయం ఉంది అలాగే సంత సాంప్రదాయం ఉంది అలాగే క్రియాయోగ దీక్షలు ఇచ్చేటటువంటి వాళ్ళ సాంప్రదాయం ఉంది ఇట్లా అనే నాథ సాంప్రదాయం ఉంది ఇలా భారతదేశంలో చాలా సాంప్రదాయాలు ఉన్నాయి అయితే ప్రతీ సాంప్రదాయంలో కూడా ఈ నాలుగు స్థాయిలు ఉన్నాయి అంటే అర్థం ఏమిటంటే ఇంద్రియ పరిధిలో ఉండి ఇంద్రియ పరిధి స్థితిని మాత్రమే అనుభవిస్తూ స్పందనల్ని అంత గ్రహించగలిగే వివేకం ఉన్నటువంటి వాళ్ళని జీవధర్ జీవధర్మంగా ఉన్నవాళ్ళని ఇంద్రియాల స్థాయి నుంచి చైతన్యం నేనన్న స్థాయిలో గుర్తెరగలిగే వివేకం కలిగినటువంటి వాళ్ళని ఆత్మనిష్ఠులని అక్కడ నుంచి అనంతమయంగా అంటే బ్రహ్మముగా వ్యాపకమై ఉన్నటువంటి సంకల్పస్థితి పంచభూతాత్మకమైనటువంటి సృష్టి సృష్టికి సాక్ష్యత్వం అనేటటువంటి సూత్రాలకు సమన్వయం చేసుకుని జీవనం జీవనం జీవించగలిగే నిర్ణయం నిలుపుకోగలిగేటటువంటి సమర్థత కలిగిన వాడక బ్రహ్మనిష్ట పద్ధతిగా ఆరకమైన అన్వయం ఇవేవీ కాదు అనంతకోటి బ్రహ్మాండములు విశ్వంలో ఉత్పన్నమై బంతులు ఆడవలే జరుగుతు లేకపోతున్నాయి కానీ సృష్టిస్థితులయ్యే విస్తీర్ణ ఆకర్షణలు అనే పంచక్రియలు పంచశక్తులు పంచబ్రహ్మలు పంచ పంచబీజముల పద్ధతిగా సమన్వయం చేసుకునేటటువంటి పరబ్రహ్మ నిర్ణయానికి సంబంధించినటువంటి పద్ధతిగా వారికి ఇవేవీ కాదు సప్త అభావములనే అచల పరిపూర్ణ రాజయోగ పద్ధతిగా అత్యంతాభావం చిట్ట చివరిది అత్యంతాభావం అసలే లేనిది అనే నిర్ణయం వరకు ఆ అత్యంతాభావ స్థితిని నిర్ణయం వరకు ఆ పద్ధతిగా వ్యాఖ్యానం ఇలా భారతదేశంలో ప్రతీ శాస్త్రానికి కూడా ఆయా సాంప్రదాయాలలో ఈ రకమైనటువంటి స్థితి భేదాన్ని సూచన పద్ధతిగా వ్యాఖ్యానములు ఉంటాయి అంటే అధికారులైనటువంటి సాధకులు ఆయా స్థితి భేదాన్ని బట్టి దాన్ని అర్థం చేసుకోగలుగుతారు అందరూ అన్నింటినీ అర్థం చేసేసుకుంటారనే ఉద్దేశంతో కాదు కానీ వారిలో ఉన్న వివేక స్థాయిని బట్టి వారిలో ఉన్న విజ్ఞాన స్థాయిని బట్టి వారిలో ఉన్న తీవ్ర మోక్షేచ్ఛని బట్టి వాళ్ళలో ఉన్నటువంటి తీవ్ర వైరాగ్యాన్ని బట్టి వారిలో వివేకం పనిచేస్తుంది ఎందుకంటే లక్షణత్రయమే ఆ వివేకానికి ఆధారభూతమైనటువంటి ది ప్రధానమో తెలియాలి అది జహల్ లక్షణం ఏది అప్రధానమో తెలియాలి అది అజహర్ లక్షణం ఈ తెలిసి భాగత్యాగ నిర్ణయంతో ఒకటి పట్టుకోవాలి ఒకటి విడవాలి అధిష్టానాన్ని పట్టుకోవాలి ఆశ్రయాన్ని విడవాలి ఇది జహద జహల్ లక్షణం అయితే అచల పరిపూర్ణ రాజయోగంలో ఈ మూడు లక్షణాలు ఎరుకాయి జహర్ లక్షణమన్నా ఎరుకే అజహల్ లక్షణమన్నా ఎరుకే జహద జహల్ లక్షణమన్నా కూడా ఎరుకే కాబట్టి అనుమాన ప్రమాణము ప్రత్యక్ష ప్రమాణము పరోక్ష ప్రమాణము అపరోక్ష స్థితి అనుభూత నిర్ణయము ఇవన్నీ కూడా కైవల్యం దాకానే చెప్పబడతాయి కైవల్య దేహ నిరసన చేసేటటువంటి అచల పరిపూర్ణ రాజయోగంలో ఇవేమీ లేవు బట్ట బయలు నందు ఇవేమీ లేవు పరిపూర్ణమునందు ఏ దేహము లేదు ఏ వ్యవహారము లేదు ఏ ఉనికి లేదు ఏ శక్తి లేదు ఏ పదార్థము లేదు ఏ నిర్ణయమూ లేదు నిర్ణయం చేసేవాడు లేడు తాను లేడు అచలం ఉన్నదని తాను ఎరిగినను తన లేమి నిజమౌను అంతే అది తెలిస్తే ఇది అంతే ఇది తెలిస్తే అది పోతుంది ఇరుక తెలిసినంత మాత్రాన ఇరుక చేత బయలు నిర్ణయం గ్యారంటీగా అయిపోయి అవుతుంది అని చెప్పడానికి వీలు కాదు కానీ బయలు గనక నిర్ణయం అయితే ఎరుక గ్యారంటీగా పోతుంది పరిపూర్ణము లోపల తనకై తా వచ్చి ఎరుక తానై తా చను అచలం వున్నదని తానెరిగినను తన లేమి నిజమాని తనకే తోచును ఇప్పుడు రెండవ వాడు ఎవడైనా వచ్చి నువ్వు లేనివాడు అని చెప్పడానికి వీలుందా అంటే అద్వైతంలోనే లేదు ఎందుకంటే రెండు ఉండాలంటే ద్వైతం రెండు ఉంటే ద్వైతం ఒకడు ఉంటే అద్వైతం బహు అనేకత్వం ఉంటే ఇంకా మందాధికారులు జీవభావం కాబట్టి అనేకత్వాన్నించి మొట్టమొదట ఎదగాలన్నమాట ఈశ్వర భావాన్ని ఈశ్వర భావం నుంచి ఆత్మభావాన్ని ఆత్మభావం నుంచి బ్రహ్మభావాన్ని బ్రహ్మభావం నుంచి పరం పరం నిర్ణయానికి పరమాత్మ పరబ్రహ్మ ఏ నిర్ణయమైనా ఒకటే అక్కడి నుంచి బట్టబయలు మళ్ళీ బయలులో ఎహ బయలు లోబయలు పరబయలు బట్టబయలు ఇట్లా నాలుగు మళ్ళా అందుకని ద్వాదశికి నాలుగు ద్వాదశులు షోడసికి నాలుగు షోడసులు అనే అన్వయంతో బోధించేటటువంటి క్రమాన్ని ఏర్పరచారు సాంఖ్య విచారణ ధర్మం ప్రకారం బయలును నిర్ణయంగా తెలియజెప్పడం కొరదు చివరికి దృఢీకరణ పంచదశ చేత ఇది త్రయం అంటే తన లేమి నిజమని తన కేతోచు నూ తోచి తన కలిమి మృషగా భావన చేండమావి వృషాజల ఎండమావి తనకు తానే అట్లా దూరంగా కనపడుతూ ఉంటుంది దానికి కూడా ప్రకృతి శక్తులే కారణం దగ్గరికి వెళ్ళి చూస్తే ఏదో ఎన్నిసార్లు దగ్గరికి వెళ్ళి అది కనపడదు దూరంగా పోతూ ఉంటుంది మన జీవితంలో కూడా అనేకం మన దగ్గరికి భ్రాంతులుగా పాటించేవన్నీ అవన్నీ అతి దగ్గరగా వచ్చినప్పుడు కానీ దాని సత్యం తెలియబడదు అందరికీ మృత్యు అంటే భయం ఉంటుంది ఎవరికి వాడికి మృత్యు వచ్చినప్పుడు ఆ ఏ భయము ఉండదు ఆ టైం వస్తే వెళ్ళిపోవడమే ఇవాళ పుట్టేమంటాం రేపు పోయామంటాం ఈ రాకడా పోకడా అనేది ఏం ప్రయోజనం లేనటువంటి పని చాలాసార్లు చేశాం జీవితంలో చాలా పనులు చేసాం కొత్త పనులు ఏవీ చేయడం లేదు కొత్తగా ఏమీ పుట్టలేదు లేదు కొత్తగా పోలేదు మా నవా నీవు కొత్తవాడివి కాదు సనాతనులవు కాబట్టి స్థానోరచలం ధ్రువం ఈ మూడు లక్షణాలని ఎవరైతే స్థిరపరుచుకున్నారో బట్ట బయలులో స్థాణువు కదలలు అచలము కదలలు ధ్రువము అన్న కథ ఈ మూడు పేర్లు బయలుకు వర్తిస్తాయనమాట పేర్లు మనం ఎరుకబెట్టుకున్న పేర్లే కానీ బయలు స్వతసిద్ధం దీనికి ఏ పేరు లేదు అవాంగ్మానసోచరం అనిర్వచనీయం అవ్యయం కాబట్టి కథలని దాంట్లో కదిలేది వచ్చిందంటే ఆ కథలని దానికి ఈ కదిలేదాని యొక్క స్వత్రం కానీ గోత్రం కానీ ఉనికి కానీ వ్యవహారం ఏమీ తెలియదు తెలియబడదు తెలియబడలేదు కాలత్రయం లేదు అక్కడ కాలత్రయబాధితం కాదు ద్విపుటే లేదు త్రిపుటి అవకాశం ఎక్కడ ఉంది అసలు కాబట్టి అవకాశమే లేదు ఇలా కైవల్య చేయాలన్నమాట అట్లా ఏ అఖండ ఎరుకైతే కైవల్య దేహంగా నిర్ణయించబడుతోందో పరబ్రహ్మముగా నిర్ణయించబడుతుందో లేనెరుకగా నిర్ణయించబడుతోందో అది బయలునందు లేదు తనకు తానై తాచనును అచలంబున్నదని తానెదిగినను కలిమి లేమి ఇవి జీవితంలో చాలా బాధ పెట్టే అంశాలు అవసరమైన అంశాలు అనవసరమైన అంశాలు కూడా ఉయ్యాలలో ఊగుతున్న పిల్లవాడు వాణ్ణి కూడా బాధిస్తుంది జననంలో కూడా ఇవాళ కలిమిలేములు బాధిస్తున్నాయి మృత్యువులో కూడా కలిమిలేములు బాధిస్తున్నాయి కలిగి ఉండుట లేక ఉండుట ఏం కలిగి ఉన్నాడు ఏం లేక ఉన్నాడు అనేవి అణువణువున అడుగడుగున మనకి తరస పడుతూనే ఉంటాయి కలిగిన ఒక తీరుగా ఉన్నట్టు కనబడుతుంది లేనివాడు మరొక తీరుగా ఉన్నట్టు కనబడుతుంది ఆరోగ్యం కలిగినవాడు ఆరోగ్యం లేనివాడు అందం కలిగినవాడు అందం లేనివాడు ధనం కలిగినవాడు ధనం లేనివాడు ఆశ్రయం కలిగిన ఆశ్రయం లేనివాడు వివేకం కలిగినవాడు వివేకం లేనివాడు అన్నీ ఉండి వివేకం లేదు ఏం చేద్దాం ప్రయోజనమే ఉంది సంస్కరించబడినటువంటి వివేకం సంస్కరించబడిన బుద్ధి కలిగినటువంటి వాడు లేనివాడు అజ్ఞానం కలిగినవాడు అజ్ఞానం లేనివాడు ఇట్లా ప్రతిచోట కలిమి లేమి అనేది కనబడుతుంది కదా ఈ కలిమి లేమికి కర్త ఎవరయ్యా అంటే ఈ ఎరుకే ఆ బట్టబయలులో ఈ కలిమీ లేదు ఆ లేమీ లేదు అందుకని తనకేతోచును తోచి తన కల్మి మృషగా కలిమి అంటే ఉండుట కలిగి ఉండుట రెండు ఐశ్వర్యవంతుడు ధనవంతుడు విద్యావంతుడు రూపవంతుడు ఇలా అష్టమదాలు ఉన్నాయి జీవభావంలో ఇన్ని వంతుడులు చెబితే ఆ వంతుడులు అన్నీ ఆయా మతానికి దారితీస్తాయి మానవ జీవితంలో ఏమిటంటే మనిషి దేని కొరకైతే రాగద్వేషాలను కలిగి ఉంటాడు అంటే ఉదాహరణకి చెబుతా ఎవరికైనా కొంతమందికి హాస్పిటల్ హోబీయే ఉంటుంది డాక్టర్ హోబీయ ఉంటుంది అంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం డాక్టర్ గారి దగ్గర వైద్యానికి వెళ్ళాలంటే భయం ఇట్లా ఇంజక్షన్ ఎందుకోవాలంటే భయం ఇలా ప్రతిదానికి దీనికి ఆరోగ్య సంబంధమైన భయాలు ఉన్నాయన్నమాట వీళ్ళ ఆఖరి జీవితం ఉల్టా రివర్స్ మరి పోగొట్టుకోవాలి కదా ఈ జన్మలో ఆ భయం అనేటటువంటి భ్రాంతిని ఆవరణని బలాన్ని విక్షేప దోషాన్ని మలాన్ని పోగొట్టుకోవాలి కదా అందుకని ఈశ్వర అనుగ్రహం వల్ల ప్రకృతి ఏం చేస్తుందంటే వాడి దేహం శుభ్రంగా శిథిలం ఏ డాక్టర్ చేతిలోనో పోయేట్టు చేస్తుంది వాడు చెట్టు చివరికి మంచంలో పడే పోతాడు అందువల్ల ఏమైపోతుందంటే ఆ అనుభవం ద్వారా చివరికి దాన్ని పోగొట్టుకోవచ్చుంది భావస్లో అందుకని పెద్దలు చెప్పారంటే ఏ సంస్కారాన్ని అయినా కూడా మూడు స్థాయిలలో రద్దు చేయవచ్చు ఆ రద్దు చేయడాన్ని ఇక్కడ ఉపమానంగా తన కల్మి మృషగా అనే పద్ధతిగా చెప్తున్నారు అది ఎండమావి లేనిది కల ఇది ఎప్పటికీ లేదనే నిర్ణయాన్ని మూడు స్థాయిల్లో మూడు స్థితుల్లో చేసే అవకాశం ఉంది వివేకం వలన ప్రజ్ఞ వలన అధి విశేషం వలన అవబోధ వలన నిర్ణయం వలన బాగా స్థూలమైనటువంటి సంస్కారాలు ఉన్నాయి అవి బాగా స్థూల శరీరంతో అనుభవించాల్సిందే నీన్ చేఢమైన తమో గుణంతో కూడుకున్నటువంటివన్నీ స్థూలానికి దిగిరాక తప్పదు వాటిని మధ్యలో ఆపలేము అవి ఇంద్రియాల పరిధి వరకు వచ్చి విషయాలుగా మారి ఆ ఉద్వేగాలుగా మారి ఆవేశాలుగా మారి కావేశాలుగా మారి కామక్రోధ లోహమోహ మదమాత్సర్య రాగద్వేష ఈర్ష్య అసూయంభ దర్ప అభిమానములను కలగజేసి ఫలితాలను ఇవ్వక తప్పదు ఈ లక్షణాలన్నీ స్థూల సంస్కారాలే ఇదంతా ప్రారంభమే ఇహ దీని వెనకాల సూక్ష్మం అక్కడ రజోగుణధర్మంతో కూడినటువంటి గాఢమైన రజోగుణ ధర్మంతో కూడినటువంటి ఇవే లక్షణాలు గుణధర్మంతో ఉండి సూక్ష్మంగా ఉంటాయి అంటే మనోవీచ్లో మనోవీధి అంటే మనసు అనే అంతరంగంలోనే అవి ఏర్పడిపోతూ ఉంటాయి తనకు తానే ఊహించుకుంటూ ఉంటాడు తనకు తానే అనుభవిస్తూ ఉంటాడు తనకు తానే చేస్తూ ఉంటాడు అవన్నీ అక్కడ జరిగిపోతూ ఉంటాయి అంటే స్థూలానికి దిగి రాకుండానే జరిగిపోతూ ఉంటాయి చాలామంది అంతఃకరణతో చేసేటటువంటి రాగద్వేషాలలో చిక్కుకుంటారు అంటే తాము ఉత్తములమని ఇతరులు అథములని లేక విమర్శలు చేసేవాళ్ళు దోష దోష దర్శనం చేసేవాళ్ళు దివ్యత్వానుభూతి వైపు దృష్టి లేని వాళ్ళు ఇలా జీవభావ పరిధిలో బలంగా ఉన్నవాళ్ళు దేహాభిమానంతో బలంగా ఉన్నవాళ్ళు ప్రతి పనిలో దోషాన్ని వెతికేవాళ్ళు ప్రతి జీవిలో దోషాన్ని వెతికేవాళ్ళు ఇలా రకరకాలైనటువంటి వాళ్ళందరూ ఇవన్నీ కూడా అంతఃకరణ చేసేటటువంటి పాపం అనమాట ఇది ఆ స్థాయిలో ఘనీభవించిపోతూ అది కూడా వేదననే కలగజేస్తుంది అది వృద్ధాప్యంలో కానీ లేకపోతే అనారోగ్యంలో కానీ లేక రోజువారీ నిద్రపోయేటప్పుడు కలలోనో అన్ని రకాలుగా ఆ అంతఃకరణ అంతా చెడిపోతుంది దాని సమతౌలితో చెడిపోతుంది శాంతం చెడిపోతుంది సౌశీల్యం చెడిపోతుంది ధర్మం చెడిపోతుంది స్వధర్మాన్ని ఆచరించగలిగేటటువంటి నిలకడ ఉండదు అలా అదంతా చెడిపోతుంది ఇదంతా కూడా గొడవే ఇదంతా కూడా మాలిన్యమే ఇది కూడా రద్దు చేసుకోవాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు దీన్ని సూక్ష్మాన్ని సూక్ష్మంగానే రద్దు చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈశ్వర ఆరాధన చేసి చిత్తశుద్ధిని పొందాలి నవ విధ మార్గాల ద్వారా సదాచారం ద్వారా సత్సంగం ద్వారా సంస్కారాలని సూక్ష్మంగా రద్దు చేసుకోగలిగేటటువంటి జ్ఞాన వివేకాన్ని శక్తిని సంపాదించడం కొరకే అన్ని సాధనలు రజోగుణ ధర్మంతోనే కనుక అవి అది మరీ ఘనీభవించి తమోగుణానికి జారి స్థూలానికి రాకుండానే మనం నిరోధించవచ్చు వాటిని పోగొట్టుకోవచ్చు అప్పుడు ఎవరికి వారికి ఎస్టికి శాంతి ఉంటుంది సమిష్టికి శాంతి ఉంటుంది మానవ లోక కళ్యాణం సిద్ధిస్తుంది కాబట్టి సంస్కారాలను రద్దు చేసుకోవడం మానవుడికి చాలా అవసరం జ్ఞాన మార్గ సాధకుడికి చాలా ముఖ్యం సరే ఇహే ఇవి కాక సాత్వికమైన సంస్కారాలు ఉన్నాయి అంటే దైవీ లక్షణాలతో కూడుకున్నటువంటివి అంటే దయా కరుణ త్యాగం ఇలాంటి లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా దానం ధర్మం ఇవి కూడా ఒక రకంగా బంధహేతువులే అంటే ఏమిటంటే నేను గొప్ప ఇతరులకంటే నేను గొప్ప ఇతరులకంటే నేను జ్ఞానం ఇతరులకంటే నాకు బాగా తెలుసు ఇతరులకంటే నేను అది గుణి ఇలా ఆంతరికంగా సాత్వికమైన అహం బలపడుతుంది ఈ సాత్వికమైన అహం కూడా బంధహేతువే ఇది నేను ఈశ్వరుడుననే స్థాయిలోను నేను ఆత్మననే స్థాయిలో నేను బ్రహ్మముననే స్థాయిలో ఇలా ఆయా స్థితి భేదాన్ని బట్టి ఆయా వ్యవహార భేదాన్ని బట్టి అష్టతను నిర్ణయంలో అష్టతను వ్యవహారంలో ఇదంతా ఉంటుందన సాత్వికమైనటువంటి అహం అష్టతను నిర్ణయం అంతా సాత్వికమైన అహం ఈశ్వరహంసలు తెలియాలి అంటే జీవహంసల స్థాయిలో తెలియదు జీవహంసల స్థాయిలో అంతా రజగుణం తమోగుణం సాత్వికమైనటువంటి వాళ్ళని ఈశ్వరహంసలు తెలుస్తాయి వాళ్ళకి దృష్టి ఎప్పుడూ కూడా ఆజ్ఞాచక్రంలోనూ సహస్రారంలో గురుమధ్యంలో అక్కడి నుంచి బ్రహ్మరంధ్ర స్థానంలో ఊర్ధ్వగామి అయి నిలబడి కాబట్టి వాళ్ళకి వైపరీత్య లక్షణాలు ఉండడం ఇంద్రియాల ఏ రకమైనటువంటి పాపం చేయరు కాబట్టి మనోవాకాయములు ఎప్పుడూ కూడా ఈశ్వరీయమైనటువంటి స్థితిలో నిలుపుకోగలిగే సమర్థులై ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ రకమైనటువంటి అష్టతన నిర్ణయం తెలిసి ఆ అష్టతన నిర్ణయాన్ని నిరసన చేయడానికి సాంఖ్యతారక మనస్క పద్ధతిని ఆశ్రయించి ఎరుకను విడిపించుకునేటటువంటి పద్ధతి ఈ ఎరుక వ్యవహారం కూడా సంస్కారమే కానిదిగా ఈ సంస్కారం వాసన అన్న సామాన్యమైన మాటలకు లోబడినవి ఏవీ లేవు ఆ అఖండ ఎరుక మూలా ప్రకృతి అది కూడా ఇందులో అంతా ఇదే కాబట్టి మానవుడు జీవించేటప్పుడు ఒక పెద్ద ఏమంటారు నిత్య సత్యాన్ని తెలుసుకోవాలి ఏమిటంటే ఏ రోజు రోజు ఏ క్షణానికి ఆ క్షణం నేను ఎప్పటికప్పుడు బరువు తగ్గించుకుంటున్నానా లేదా నేను ఎప్పటికప్పుడు సేషన్లు లేకుండా రద్దు చేసుకోగలుగుతున్నానా లేదా నేను ఎప్పటికప్పుడు కొత్త సంస్కారాలు ఏర్పరచకుండా పాత సంస్కారాలు రద్దు చేసుకోగలుగుతున్నానా లేదా సంతృప్తి అసంతృప్తులతో సంబంధం లేకుండా సాక్షిగా ఉండగలుగుతున్నానా లేదా సుఖదుఖాలతో ప్రమేయం లేకుండా సాక్షిగా ఉండగలుగుతున్నానా లేదా నిరంతరాయంగా పంచకోశాలకు గుణత్రయాలకు శరీర దేహత్రయాలకు తాపత్రయాలకు అవస్థాత్రయానికి సాక్షిగా ఉంటున్నానా లేదా అలా సాక్షిగా ఉండడం ద్వారా నిర్వాహణ సుఖాన్ని అనుభవిస్తున్నానా లేదా ఆ నిర్వాణ సుఖం ద్వారా అంతటా ఉన్న నేనును తెలుసుకోగలిగానా లేదా అంతటా ఉన్న నేను తెలుసుకున్న తర్వాత అన్నీ నా ఎందు ఉన్నవి నేను అన్నింటి ఎందు దర్శన స్థితిని పొందేనా లేదా ఈ ఆత్మనిష్టయను నిలకడ చెంది మూడవస్థలలోనూ సహజమయ్యానా లేదా అలా సహజమైనటువంటి వాడు నేను బ్రహ్మమును అనే మహావాక్య నిర్ణయ పద్ధతిగా బ్రహ్మానుసంధానం చేసి బ్రహ్మనిష్టను పొందేడా లేదా ఆ చతుర్విధ ముక్తి నిర్ణయాన్ని బ్రహ్మనిష్ట ద్వారా పొందేడా లేదా అలా చతుర్విధ ముక్తి నిర్ణయాన్ని జీవన్ముక్త స్థితిని అనుభూతమైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళెవరో తత్పరం చావలోకయ్యత పరాన్ని దృష్టిలో పెట్టుకుని పరబ్రహ్మమును పరమాత్మను లక్షించి బ్రహ్మసూత్రాలను పస్థానత్రయాన్ని పరబ్రహ్మ నిర్ణయ పద్ధతిగా తెలుసుకున్నవాడై తనను తాను పోగొట్టుకునేటటువంటి మార్గంలో అచల పరిపూర్ణ రాజయోగ పద్ధతికి ఎదిగి బయలును దర్శించి తనను తాను పోగొట్టుకోవాలి ఇక్కడి నుంచి ఆచవర దాకా చెప్పబడినదంత అంటే స్థూల ఇంద్రియ ధర్మాల దగ్గర నుంచి మొదలు అనంత విశ్వము యొక్క పాదు వరకు వ్యాపక దశ వరకు కూడా ఉన్నది ఒక్క ఆ ఒక్క నేను అఖండ స్థితి భేదాన్ని బట్టి దానికి నవ్వినప్పుడు ఎరుకని నచ్చినప్పుడు ఎరుకని కేవలపు అలా స్థాయి భేదాన్ని బట్టి స్థితి భేదాన్ని బట్టి పేర్లు పెట్టారు బోధానిమిత్తమై గురు శిష్య వ్యాఖ్యాన బోధ నిమిత్తమై సూచనల నిమిత్తమై ఉపదేశ నిమిత్తమై చెప్పబడుతున్నవే కానీ యథార్థ విషయములు మౌనమునందే ఇచ్చిపుచ్చు కొనబడను అన్నారు అవతార్మి కాబట్టి ఇది భ్రాంతి ఇది లేనిది అని నీకు నిర్ణయం అవ్వడానికి ఏ భాషతో పని ఏ వ్యాఖ్యానంతో తండ్రి నీ లోపల స్వతసిద్ధంగా ద్యోతకమయ్యేటటువంటి లక్షణం అలా మనకి నిర్ణయం అవుతుంది అందుకనేమంటున్నారు తనలేమి నిజమాని తనకే తోచును ఎప్పుడట తానెరిగిన తన కల్మి మృషగా భావన జీ నివక ఇది అత్యంత భావం అంటే అభావం వల్ల చిట్ట అత్యంత అభావం తనకు తానే భావన చేస్తాను నేను ఉన్నవాడినే లేనివాడినే అని ప్రతిక్షణం ప్రశ్న వేసుకుంటాను నేను లేనివాడను అనే నిర్ణయాన్ని పొందుతూ ఉంటాడు కట్టకడపటికి ఉన్నావా అనేటటువంటి ప్రశ్న పూర్ణ ద్వారా వస్తే ఆ పూర్ణ అనుగ్రహం చేత ఉన్నావా అంటే ఉన్నవాడనని లేనివాడనని లేక ఉన్నవాడననే నిర్ణయం పూర్ణ అనుగ్రహం చేత అంతరాంతరాలలో అంటే బ్రహ్మరంధ్రస్థానంలో దృష్టి నిలకడ చెంది సహజమైపోయినటువంటి వాళ్లకు ఇటువంటి పూర్ణ గురువు అనుగ్రహం చేత ఒక స్ఫూర్తి ఒక స్ఫురణ కలుగుతుంది ఆ స్ఫురణకి అదే స్ఫూర్తి స్థితిలోనే సమాధానం చెప్పి ఎరుకనే అంటూ తెగిపోతుంది ఇట్లా తెగిపోయినటువంటి వాళ్ళు తనకు తానే లేనివారు తనకుతానై తాజనును అచలంబున్నదని తానిగినను వంధ్యాసూనుడని వృషజలమని అనేక ఉపమానాలు ఇతపూర్వ కందార్థాలలో శశి విషాణమని గగన కుసుమని శుక్తి రజతమని రజ్జు సర్పమని ఇలా చాలా బింబ ప్రతిబింబ న్యాయమని నీరక్షర న్యాయమని భ్రమర కీటక న్యాయమని మార్జాల కిషోర న్యాయమని మర్కడ కిషోర న్యాయమని ఇలా చాలా న్యాయముల ద్వారా ఈ సుజ్ఞానం అందుకని నేను పేరు ఏమిటంటే సుజ్ఞానము అందుకనే వీటికి శుద్ధ నిర్గుణతత్వ గంధార్థ తిరువులని సుజ్ఞాన దీపములని వీటికి పేరు అంటే జ్ఞానము యొక్క స్థాయి భేదాన్ని బట్టి దానికి పేరు పెట్టారన్నమాట ఆజ్ఞ జ్ఞ అంటే తెలివిట ఆజ్ఞ అంటే తెలియకపోవడం జ్ఞ అంటే తెలివిట విజ్ఞ అంటే విశేషంగా తెలియట సుజ్ఞ అంటే సుశీలాలలో సు అనమాట సు అంటే ఏదైతే సత్ అన్న ధర్మం ఉందో అసత్తు సత్ అనేదాన్ని రహితం చేయడానికి కావలసిన జ్ఞానం ఈ జ్ఞాన ఒకటే ప్రయోజనం అంతకు ముందు సత్యమని తోచింది ఇప్పుడు అసత్యం అని తోస్తుంది అంతకుముందు ఉన్నదని తెలిసింది ఇప్పుడు లేదని నిర్ణయం అయిపోతుంది ఇది జ్ఞానం యొక్క ప్రధానమైన ప్రయోజనం ఆ జ్ఞానం లేకపోతే భ్రాంతి ఆ ఆవరణ మల విక్షేప దోషాదులు బుద్ధి ఆశ్రయించి ఆగ్రహణం అన్యథాగ్రహణం వలన అవి లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు కనబడుతుంటాయి అన్నమాట వాడిని అంటుకుంటే మాలిన్యం వచ్చింది వీడిని అంటుకుంటే మాలిన్యం చూస్తే దురదృష్టం వచ్చింది చూస్తే అదృష్టం వచ్చింది ఇట్లా చెప్పుకునేవా అన్నీ మానసికమైనటువంటి మాలిన్యాలు ఉన్న ఈశ్వరుణ్ణి దర్శించలేనటువంటి అజ్ఞానులే శరీర ధర్మంగా చూసుకుని ఇవన్నీ పెట్టుకున్నారన్నమాట వాస్తవానికి అంతటా ఉన్నది ఈశ్వరీయమైనటువంటి ప్రకృతి అందుకని ఏమన్నారు భగవాన్ రమణులు జగత ఈషధీయుక్త సేవనం అన్నదంతే ఈ జగత్తుని ఈశ్వరస్వరూపంగా భావించి సేవించు అప్పుడు నీకు జగత్తుతో ఏం సమస్య లేదు ఉన్నది నిర్ణయంగా తెలిసిన అయిపోతాం ఆ ఈశ్వరుడు నేనే కాబట్టి నేను ఆత్మనిష్ఠుడను నేను చైతన్య స్వరూపులను నేను సాక్ష్య స్వరూపుడను నేను ప్రజ్ఞాస్వరూపుడను నేను జ్ఞానస్వరూపుడు ఇలా ఉంటా ఇలా నిర్ణయం పొందిన తర్వాత క్రమేపీ నీలో వ్యాపక ధర్మం ఏర్పడి సృష్టి యొక్క శక్తులు వాటి యొక్క ఆవిర్భావ తిరోధానములు దానికి సంబంధించిన విజ్ఞానం నీలో పనిచేయడం మొదలుపెట్టి అది అర్థమవుతుంది వివేక పెరుగుతుంది ఇట్లా క్రమేపీ బ్రహ్మ నిర్వహణ స్థితి వరకు కూడా సంకల్పము నిస్సంకల్పము నిర్వికల్పం అయిపోయి సహజ నిర్వికల్ప స్థితికి చేరేట్లుగా పరిణామం చెంది అట్లా పర బ్రహ్మ స్థితికి చేరతాయి ఇలా ప్రయాణం చేసేదంతా ఎరుక ప్రయాణం అయితే పై మెట్టుకెక్కినప్పుడల్లా లేనిది అయిపోతూ అలా యవనంలోకి వచ్చాం బాల్యం లేకుండా పోయింది కమ్మవారంలోకి వచ్చాం యవనం లేకుండా పోయింది వృద్ధాప్యంలోకి వచ్చాము ఈ మూడు లేకుండా పోయినాయి చివరికి మళ్ళా శరీరం మార్చాం మళ్ళా కథమలు ఒక రకంగా చూస్తే ఏడు రోజులలో లేక ఏడు వారాలలో లేక ఏడు నెలలలో లేక ఏడు సంవత్సరాలలో మానవ దేహంలో నూటికి నూరు పాళ్ళు అన్ని కణాలు పుట్టిపోయి మళ్ళీ కొత్త కణాలు వచ్చేస్తాయి ఈ సెవెన్ సైకిల్స్ మీద చాలా జరుగుతూ ఉంటుంది అని ఒక విజ్ఞాన శాస్త్రం యొక్క పరిశోధన ఇప్పుడు రాకడా పోకడా ప్రతి క్షణం జరిగిపోతుంది లక్షల కణాలు పుడుతున్నాయి లక్షల కణాలు చనిపోతున్నాయి మనకేనైనా తెలిసిందా తన కోత వచ్చి తానిగి తాతూ మనలోనే మన రక్తంలో ఎర్ర రక్త కణాలు తెల రక్త కణాలు ఇలాంటి కణాలు ఎన్నో పుడుతున్నాయి పోతాయి చర్మంలో ఎన్నో కణాలు పుడుతున్నాయి పోతను మన శరీరం వ్యాప్తంగా అమర్థమైన సప్తధాతువులలో ప్రతి క్షణము ప్రతి శ్వాసకి ప్రతి రెపపాటుకి ఒక్కసారి శ్వాస తీసుకుని విడిచిపెడితే కొన్ని లక్షల కణాలు చనిపోతాయి దానికి ఆక్సిడైజేషన్ అని ప్రక్రియ ఆక్సీకరణ ప్రక్రియ అందువల్ల మనలో శక్తి పుడుతుంది అవి చనిపోతేనే శక్తి పుట్టాయి అవి శక్తి విడుదల చేస్తే పోతాయి మరలా కొత్త ఒక నాలుగు పుడతాయి మన దేశంలో జరిగిపోతుంది మరి మనకేం తిరగడం లేదే మనకేం దొరకలేదే అన్నామనుకోండి తన కోత వచ్చి తనలే మీ నిజమని తనకే చూస్తే మనకే అర్థమైపోలే తనలేమి తనకే తోచును నాకే తెలియడం లేదు ఇది లేదు కదా తోచి తన కల్మి మృషగా భావన చేసి నిలువక తానే తాజనును అందుకని ఏం చెప్పారు జాయతే వర్ధతే అపక్షియతే విపరిణమతే వినశ్యతే ఇలా ఇది చెప్తారనమాట అంటే పుట్టుట పెరగుట వృద్ధచందుట పరిణమించుడ క్షయించుడ నశించుడ ఇలా మరి ఇవన్నీ జరిగిపోతున్నాయి కదా ఈ జరిగిపోతున్న సాక్షి దానికి సాక్షిగా ఉన్నవాడు కూడా వాడు నేను వాడు బ్రహ్మడు ఈ నేను అనంత విశ్వంలో పరబ్రహ్మ ఒక బ్రహ్మాండానికి బ్రహ్మడు ఒక వ్యష్టిగా పెండానికి ఆత్మ కాబట్టి నేనే అంతటా ఉన్నది ఆనేను నేను బట్టబయలులో ఉనికి లేదు పాదు లేదు ఆధారం లేదు సూత్రం లేదు నామం లేదు రూపం లేదు గోత్రం లేదు సత్తు లేదు చిత్తు లేదు ఆనందము లేదు జ్ఞానము కూడా లేదు సాక్షి కూడా లేడు బ్రహ్మము కూడా నిర్మాణం చెందాడు కల్పాంతం కూడా చెయ్యింది శూన్యం లేదు సర్వం లేదు కాలం లేదు శూన్యాతీతం లేదు సంకల్పాతీతం లేదు కాలాతీతం కూడా లేదు తన కోతనై తాతను అచలంబున్నదనీ తా ఎరిగినను इलास केपचेत निर्णय वार्लू वारपी पुटे वारेपड़ी को लेकड़ाकड़ा लेने वालों माने वाल हरि ओ श्रीगुरी हरी ओर्ण मो మిదం పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష సహనా వతు సో ఘునక్స్ సహర్యం కరవహై తేజస్ నవధీతమస్సు మా విద్విషావై ఓ శాంతి శాంతి స్వరు నిజగరు కరమురు కరేష్ిగరు సరబ్రహ్మణే నమ్మ హరి శ్రీగరుభ్యో నమ